రి ఓం గణానావామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్ప శృణ్వన్నోతిభీత సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవై ఓ శాంతిశాంతిశాంతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఖం బ్రహ్మాం ఖం బ్రహ్మా వాయురం ఖం ఇ కౌరవ్యాయణే పుత్ర సో ఖం బ్రహ్మ అన్నాము ఆ ఖమ్మంటే భూతాకాశము కాదు సుమా అని చెప్పడం కోసమని పురాణం అనే విశేషణాన్ని కూడా వేసినాము ఖమ్ పురాణం చిరంతనం అంటే ఖమ్ అంటే పరమాత్మాకాశము అని అర్థం ఖం పరమాత్మాకాశం ఇత్యర్థ పరమాత్మ పరమాత్మ అంటే ద సుప్రీం రియాలిటీ దానికి మీరు సెంటిమెంట్ ఏమీ సుప్రీం రియాలిటీ అంటే మిగతా జగత్తు జీవుడు ఈ భేదములు ఈశ్వరుడు ఈ మూడు భేదాలు అధ్యాత్మ అధిభూత అధిదైవ అనే మూడు భేదాలే ఏవైతే మీకు అనుభవంలోకి వస్తున్నాయో ఇదంతా కూడా దృశ్యమే కానీ అలా భాషించేదే తప్ప యథార్థం కాదు ఈ మూడు భేదములుగా భాషించేది ఒకే తత్వము ఆ ఒకే తత్వము పరమాత్మానవుడు ద సుప్రీం రియాలిటీ విచ్ అపియర్ శాస్ the individual, the world, and also the divinity. That is supreme reality. The world is a paramatma. That paramatma is a praccious for-roop. That is material. Paramatma doesn't have material. This world is material. Material is material. It is material. So, ద్రవ్య ద్రవ్యం ఉందని అనుకుంటారు ద్రవ్యం కాదు సైంటిస్టులు కూడా ద్రవ్యం మూలంలో ఉందని అనుకున్నాం ద్రవ్యం మూలంలో ఉందని అర్థం మూర్ఖంగా అనుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నేను సైంటిస్టులు కూడా ఏమంటారంటే మూలంలో శక్తి ఉందంటారు ఎనర్జీ ఉందంటారు బిగ్ బ్యాంగ్ థీరీ అది వాళ్ళు చాలా బలంగా ప్రతిపాదిస్తారు చాలా సైంటిఫిక్గా ప్రతిపాదిస్తారు ఆ బిగ్ బ్యాంగ్ థీరీ అంటే దాని అర్థం ఏంటంటే జగత్తుకి మూలంలో శక్తి కలదు అంతే కానీ మెటీరియల్ అని ఏం కాదు ఏదో ముద్దా ఉంది ఇది ఉండదు అయితే తార్కికులు చెప్పినట్టుగా పరమాణువులు ఉన్నాయి అలా పరమాణువులు కూడా మెటీరియల్ కాబట్టి మెటీరియల్ లేదు జగత్తుకి మూలముంది మెటీరియల్ జగత్ అంటేనే మెటీరియల్ దానికంతకీ మూలంలో శక్తి ఉందని సైంటిస్టులు చెప్తారు అయితే ఇప్పుడు ఓ ప్రశ్న అడిగారు ఈ శక్తి జగత్తుకి మూలముందు ఉన్న శక్తి ఈజ్ ఇట్ హ్యాప్ హెజర్డ్ ఆర్ ఈజ్ ఇట్ ఆర్గనైజ్డ్ అంటే ఆ శక్తికి శక్తి అనేది ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేశారనుకోండి అది దానికి రూలు రైము ఏముండదు కేయాటిక్గా ఉంటుంది శక్తి కేయాటిక్ కాదంటే కాస్మాటిక్గా కాస్మాటిక్ అంటే చాలా ఆర్గనైజ్డ్గా వెల్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది ఆ శక్తి యొక్క మూవ్మెంట్ ela undan adigaru adigite it is not kias it is very jathana this is not a kias it is a caste mass it is all organized ga all structured ga intelligent ga undi aa shakti ante intelligent ga undi ante consciousness vachesinappudu appudu shakti consciousness rendu cheyade ఇప్పుడు శక్తి నుంచి కాన్షియస్నెస్ పుట్టిందా కాన్షియస్ నుంచి శక్తి పుట్టిందా అని ఇది ఒక చర్చ దీంట్లో శక్తివాదులు ఉన్నారు శక్తి నుంచి కాన్షియస్నెస్ పుట్టిందంటారు వీళ్ళు మన ఈ శాక్తేయులు వీళ్ళ పురాణంలో అదంతా కప్పుబడిపోయి ఉంటుంది పురాణంలో ఏమంటాడంటే ఆ దేవి మంచం మీద కూర్చుంది ఆ మంచానికి కోడు అంటాడు అలా ఇది చెప్తాడు అదంతా చూస్తే శివాయి సబ్సర్వియంట్ టు శక్తి అని మాత్రమే తెలుస్తుంది మీకు మంచము కోడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యాంత్రోపోమోటారిఫిక్ సమాచారం అదంతా కూడా అది ఇంకంతకంటే ఏం చెప్పమంటారు దాని గురించి మంచం వేసుకున్న ఆవిడెవరో కూర్చుందని అలా కాదు దాని అభిప్రాయం దాని తాత్పర్యం తీసుకోవాలి దాని తాత్పర్యం ఏంటంటే శక్తికి శివుణ్ణి సబార్డినేట్ చేయటం ముందు అభిప్రాయం అంటే కాన్షియస్నెస్ ఈజ్ ది ఎపీఫినమినన్ ఆఫ్ ఎనర్జీ అనే అభిప్రాయం శక్తి నుంచి కాను చైతన్యం పుట్టింది వాళ్ళు శాక్తేయులు ఉంటాయి ఎందుకంటే మీకు ఇదే అదే అనేప్పటికీ పక్షం అవుతుంది ఆ పక్షం అవుతుంది మధ్యపక్షం కూడా ఉంటుంది శాక్తేయులు అంటే వాళ్ళ లక్షణం అది ఈ శాక్తేయులు మన దగ్గరే అక్కర్లా విదేశాల్లో కూడా సైంటిస్టుల్లో కూడా శాక్తీయులు ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే శక్తి నుంచే చైతన్యం పుడుతుందంట ఇంటెలిజెన్స్ శక్తి నుంచి పుడుతుందని చెప్తారు నేను మన మెహదీపట్నం సత్సంగానికి వెళ్తూ ఉండేవండి శర్మగారు ఉన్నంతకాలం శర్మగారు ఇప్పుడు ఊళ్ళో లేరు ఆయన ఇంకో చోట ఉన్నారు కాబట్టి ఈ మధ్యన అవ్వట్లేదండి ఆ సత్సంగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రొఫెసర్ గారు వస్తూ ఉండేవారు సత్సంగానికి ఆయన ఈ రకం శక్తివాది ఆయన శక్తి నుంచి చైతన్యం పుట్టిందని వాదించేవారు ఉపనిషత్తులు దాన్ని అంగీకరించబు ఉపనిషత్తులు ప్రాణాన్ని స్వీకరిస్తాయి ప్రాణం మీద ఉపాసంలో ఉన్నాయి కానీ ప్రాణానికి మూలం చైతన్యం చైతన్యం నుంచి ప్రాణం ఆవిర్భవిస్తుంది అది ఉపనిషత్ సిద్ధాంతం కాబట్టి అల్టిమేట్గా చైతన్యమే జగత్ కారణం ఆ శక్తి దాని యొక్క వివర్తమే ఆ చైతన్యమే శక్తి రూపంగా ప్రకటన అవుతుంది చైతన్యమే మెటీరియల్ రూపంగా ప్రకటన కాబట్టి ఎనర్జీ అన్నా ఆ చైతన్యం యొక్క ఒకనొక వివర్తము అంటే ఆభాస అపియరెన్స్ ఆ చైతన్యమే శక్తి రూపంగా మీకు కనపడుతుంది ఆ చైతన్యమే మెటీరియల్ రూపంగా కూడా మీకు కనపడుతుంది కాబట్టి సృష్టికి మూలమునందులు ఈ జగత్తుకి మూలమునందులు ఉన్న ఒకే ఒక పర పారమార్థికమైన తత్వము అది ఆ చైతన్యమే దానికి పరమాత్మ అని పేరు అది ఆకాశము వంటిది ఎందుకంటే అది నిరవయవము అసంగము అనే అది ముఖ్యంగా బ అన్బౌండెడ్ బౌండరీస్ లేనిది ప్రకాశస్వరూపము ఆకాశాండంలో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ లక్షణాలన్నీ వస్తాయి నిరవయవము ఇచ్చేది లక్షణాలన్నీ రావడంతో పాటుగా అది Prakasha చైతన్య స్వరూపము అని కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కమ్ అంటే ఆ పురాణం అంటే టైమ్లెస్ పురాణం అంటే timeless టైమ్లెస్ అంటే స్పేస్ లెస్ దేశకాల వస్తు పరిచ్ఛేదాతీతమైన అపరమాత్మాకాశమిది ఖంపుణ భూతాకాశం ఖాదు అననుకున్నా భాష్య పరమాత్మాకాశం పురాణముఖం తక్షురాద్య విషయత్ నిరాళంబనం అశక్యం గ్రహీతు ఇప్పుడు ఈ పరమాత్మాకాశము అది కదా పురాణముఖం అంటే పరమాత్మాకాశము అంటే పరమాత్మే పరమాత్మాకాశం అంటే పరమాత్మే ఆకాశము అంటే పరమాత్మ ఈ పరమాత్మ ఆత్మ చైతన్యము ఇది ఇంద్రియ గోచరం కాదు చక్షురాది అవిషయత్వాత ఇంద్రియ గోచరము కాదు కంటితో చూసి కాదు అంచేతనే నేను కంటితో చూసా నాకు దేవుడు కనపడ్డాడు అంటే వీడు కంగారు అర్థం అంతే కనపడిపోయాడని కాదు లేదంటే అలాగలండి దేవుడే అంటే సరే మరి ఇంకో లెక్కలో చూసుకుంటే అన్నీ దేవుడే వీడికి కనపడ్ది దేవుడే మనకు కనపడేవి కూడా దేవుడే అది లైక్ దట్ మనకు కనపడేవి దేవుడు కాదు వాడికి మాత్రం కనపడ్డది దేవుడు అని కదా పాయింట్స్ అక్కడ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఎందుకంటే మీ కంటికి కనపడే దేవుడు కాదు అది దట్ ఈస్ ది పాయింట్ మీకు ఏది కంటికి కనపడుతుందో అది దేవుడు కాదు దేవుడి యొక్క ఆభాస రిఫ్లెక్షన్ ఆభాస అంటే రిఫ్లెక్షన్ కావచ్చు ఇప్పుడు సూర్యుడిని కూడా మీరు ఇలా డైరెక్ట్గా కంటితూ చూడలేరు ఆ ప్రకాశం చెలింపజేసేస్తుంది వ్యామోహం కలుగుతుంది దాన్ని రిఫ్లెక్షనే చూడగలుగుతారు చక్కగా ఏదైనా ఒక అద్దంలో రిఫ్లెక్ట్ చూడమో లేకపోతే నేళ్లలో రిఫ్లెక్షన్ చూడడమో అలాగా సో సంథింగ్ సిమిలర్ టు దట్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఆ విధంగా పరమాత్మ చైతన్యము అది అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రిఫ్లెక్ట్ అయినప్పుడు ఓ రిఫ్లెక్షనే మీరు చూడగలుగుతారు కంటితోటి అంతేకాని మీరు పరమాత్మ చైతన్యాన్ని డైరెక్ట్గా మీరు చూసేయలేరు సో కాబట్టి చిక్షు చిక్షుఃత్రం మీరు విన్నది కూడా పరమాత్మ కాదు ఈయన కూర్చొని స్వామిజీ బాగా చెప్తూ ఎందుకంటే లోకంలో క్లెయిములు చేసేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక ఆయన చేసిన క్లెయిమ్ చూసి నాకు ఐడియా వచ్చింది వాళ్ళ పొద్దున్నతో చుస్తులుంటే రాగాలి విజిత్ బాగా పడి మనం కూడా ఇలా చేస్తే బాగుండాలి అయితే ఇలాగంటే క్లెయిమ్ చేసే ముందు నేను మీలో పది మందిని సెలెక్ట్ చేసుకుని మీరు ముందు యూ షుడ్ డిగ్రీ టు వాటైస్తే మీరే క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఆ క్లెయిమ్ ఆదిలోనే హంసపాదైపోతుంది అలా కాకుండా మీరు పది మంది నన్ను సపోర్ట్ చేసి మీరు కొంచెం లోకంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది అంటే నేను చేసే క్లెయిమ్ని మీరు యూ హ్యావ్ టు గల్ప్ ఇట్ or you have to adopt it. And then, lock on lock at all. Allay jada mani piñchinde, oka ayin jesna claim jose, oka ayin ayonar antai mehna ratha ni kalushkunar, ratha devin kalushkunar antai mehna, ayido mandala ayalak kratam, ratha devin kalushkunar antai mehna. What a thing it is. Ayin poshkan loka asya ralak, mehna viyasam jadehvani. Rondo sar kalushkunar ayido mandala ayalak kratam. Rondo saray. Ayido vayala ayalak kratam, modri sar kalushkunar. నేను ఏమని చెప్దాం అనుకున్నానంటే మూడు వందల ఏళ్ల క్రితం నేను శంకరాచార్యుని కలిశా అని ఒకటి మనం చెప్పింది శంకరవాక్యంగా మనమే పురాళమే చెప్పట్లేదు మూడు వందల ఏళ్ల క్రితం ఒకసారి కలిశాను రెండు వేల రెండు ఇంకోసారి కలిశాను ఓసారి కాలడి సమీపంలో కేరళలో కలిశాను ఇంకోసారి హిమాలయాల్లో కలిశానని చెప్పాలను అని అనుకున్నాను అలా పూజ స్వామీజీ బాగా వీడు అంటాడు నాకేదో సౌండ్ వినపడింది అంటాడు ఆ సౌండ్కి అనాహత్ సౌండ్ వేరు అనాహత్ సౌండ్ అంటే అలాహత్ అహారి ఉంటుంది దాన్ని హిందీఐజ్ చేయండి అనాహత్ సౌండ్ అనాహత్ సౌండ్ వినపడింది నాకు అదే దేవుడు అనుకున్నా ఇట్ ఈజ్ ఓన్లీ రిఫ్లెక్షన్ తప్ప అదే పరమాత్మ కాదు ఎందుకంటే చిక్షు రాదు ఆ విషయం కాబట్టి నేత్రేంద్రియానికి ఇతరేంద్రియానికి వేటికి కూడా గోచరమయ్యేటువంటిది కాదు ఆ విషయం ఇది ఇట్ ఈజ్ నాట్ ఇన్ ది ఫీల్డ్ కంటి కన్ను చెవి మొదలైన ఇంద్రియముల యొక్క ఫీల్డ్ ఒకటి ఉంటుంది కదండి వాటి క్షేత్రం ఉంటుంది ఆ క్షేత్రంలో ఉండేది ఈశ్వరుడు కాదు పరమాత్మ కాదు అలాగే మనస్సు కూడా కలుపుకోండి మనస్సు చేత మీరు ఏది ఊహిస్తారో అది ఈశ్వరుడు కాదు చాలామంది మనస్సు గురించి జరిగితే అర్థం చేసుకోరు మనస్సు అంటే మెమొరీ మీరు మీకు మనస్సు ఉంది కదా ఏమిటా మనస్సు మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఏమిటా మనస్సు మీకు ఏదో మనస్సు ఉంది వాట్ ఈజ్ దట్ మైండ్ ది మైండ్ ఈజ్ ఇట్స్ కంటెంట్ అంతే కదండి వాట్ యూ కాల్ మైండ్ ఈజ్ ఇట్స్ కంటెంట్ దానికి కంటెంట్ ఉంటుంది దానికి మైండ్ అనిపే ఆ కంటెంట్ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది కంటెంట్ అంటే మీరు తెచ్చుకున్న సంస్కారాలు వాసనలు అవన్నీ కలిసి ఆ కంటెంట్ ఇప్పుడు మీరు కూరగాయల సంచి కొనుక్కుని ఇంటికి పట్టుకొస్తున్నారనుకోండి సంచీలో సంఖీ అంటే ఏమిటి కూరగాయల సంఖ్య అంటే ఏమిటి దాంట్లో ఉన్న కూరగాయలకే కూరగాయల సంఖ్య అని పేరు సంథింగ్ లైక్ దాట్ దాంట్లో ఏముంటాయి కూరగాయలు ఉంటాయి మైండ్ కూడా అలర్ట్ సో మైండ్ ఇస్ ఇట్స్ కంటెంట్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ కంటెంట్ మీకున్న వాసనలు సంస్కారాలు అది మైండ్ యొక్క కంటెంట్ మీ ఇప్పుడు మీరు దేవుడుని మీరు తెలుసుకున్నారనుకోండి ఆ మైండ్తో తెలుసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు అదేమిటి ఎక్కడి నుంచి వచ్చాడనమాట మీ గు వాసనల నుంచి సంస్కారాల నుంచి వచ్చాడన్నమాట అంతే కదండి అంచేతనే నేను అంటాను ఫోటో నుంచి విభూతి ఫోటో నుంచి విభూతి ఎందుకు రావాలి ఫోటో నుంచి ఈ రేరర్త్ ఎలిమెంట్స్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు అదేమైనా రావచ్చు కదా ఫోటో నుంచి రేరర్స్ ఏమైనా రావచ్చు కదా లేకపోతే ఫోటో నుంచి చపాతి వచ్చిందంటాడు ఏం చపాతీ ఎందుకు రావాలి పిజ్జా రావచ్చు కదా వయో చపాతి అంటే వీడి సంస్కారం ఉండాలి అక్కడ వీడి సంస్కారంలో పిజ్జా ఉంటే పిజ్జా వస్తుంది చపాతి ఉంది కనుక చపాతి కాబట్టి అది మైండ్ అంటే కాబట్టి మైండ్ అంటే వాట్ యూ హ్యావ్ ఆల్రెడీ రియల్ మీ దగ్గర ఉన్న బ్యాగేజ్కే మైండ్ అని పేరు ఆ బ్యాగేజ్లోంచి ఏది వచ్చినా ఆ బ్యాగేజీలో వస్తుంది మనస్సుకి గోచరమయ్యేది ఏదైనా ఆ బ్యాగేజ్లో భాగంగా అయ్యి ఉండాలి సో ఇట్ కెనాట్ బి గాడ్ గాడ్ కెనాట్ బి ది ప్యాస్ట్ కదండి కాబట్టి మనస్సుకి గోచరము కాదు ఏతో వాచో నివర్తే అప్రాప్తి మనసహ మనస్సు పట్టుకోలేదు మనస్సు విలీనమైతే మీరు దాని ఎందు నిలిచి ఉంటారు ఏమో మహాత్ములు అన్నారు బబుల్ కెనాట్ నో ది ఓషన్ బట్ ద బబుల్ కెన్ బీ ది ఓషన్ కెనాట్ నో ది ఓషన్ ఇట్ కెన్ బీ ది ఓషన్ ఆర్ యూ సే ది బబుల్ నోస్ ది ఓషన్ బై బీయింగ్ ది ఓషన్ అలా చెప్పచ్చు కూడా కాబట్టి చక్షు శ్రోత్రం మనస్ ఇత్యాది ఇంద్రియములకు గోచరము కాదు కాబట్టి నిరాలంబనం దాన్ని మీరు ఒక రూపము ఒక శబ్దము రూపము అంటే కన్ను శబ్దము అంటే చెవి ఒక మెంటల్ ఐడియా ఒక ఒక ఐడియా అంటే మనస్సు ఆ రకంగా ఒక యాంకర్ని పట్టుకుని మీరు ఆ పరమాత్మను చేరుకునేట్టు సంభవం కాదు ఇంద్రియో ఇంద్రియ విషయములు ప్రతి ఇంద్రియానికి ఒక క్షేత్రం ఉంటుంది నన్ను విషయము శ్రోత్రేంద్రియానికి క్షేత్రం ఏమిటి శబ్దం నేత్రానికి రూపము నాలుకకు రాస్తాము అలాగా ఈ క్షేత్రాలు ఉన్నాయి ఈ క్షేత్రాలు ఐదు క్షేత్రాలు మనస్సు యొక్క క్షేత్రం చాలా పెద్దది మంతవ్యము అని అంటారు వాటెవర్ యూ కెన్ విజువలైజ్ యూ కెన్ థింక్ యూ కెన్ ఫార్ములేట్ ఇన్ ది మైండ్ వాట్ ఎవర్ ఐడియేషన్ అని అంటారు వాట్ ఏది ఏదైనా సరే మీరు ఏది సంకల్పించగలిగితే అది మనస్సు యొక్క క్షేత్రంలో భాగమవుతుంది మంతవ్యము కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే ఇంతటి విస్తృతమైన క్షేత్రమైతే ఉంది పంచ విషయములు మనస్సు యొక్క క్షేత్రము ఇంతటి విస్తృతమైన క్షేత్రంలో కూడా మీకు ఆ పరమాత్మను చేరుకునే ఆలంబనం ఉండదు కాబట్టి పరమాత్మ నిరాళంబనంగా ఉండిపోతుంది నిరాలంబనం నిరాలంబనం అంటే నిరాధికారాన్ని దాన్ని పట్టుకోవడానికి వేరే యాంకర్ ఏమీ ఉండదు కాబట్టి గ్రహీతం అశక్యం యు కెనాట్ హోల్డ్ ఆన్ టు ఇట్ సో అశబ్దమస్పర్శమూపమ్యయం తథారసం నిత్యమగంధవ్యయత్ అగ్రాహ్యం అని కూడా ఉంది అక్కడ ని గృహ్యతే అగృహ్యో నహి గృహ్యతే సాధారణ్యత అగృహ్య అగృహ్య గ్రాహ్య న ఒకటే అగృహ్య అది పట్టుకునేది కాదు వై వైదూసే అగృహ్య నహి గృహ్యతే యు కెన్ నాట్ హోల్డ్ అండ్ టు ఇట్ ఇంకా వేరే రీజన్ ఏ ఉంటుంది దానికి సో అగృహ్య నహి గృహ్యతే దాన్ని పట్టుకోవడానికి ఏమీ వీల్లేదు పట్టుకోవాలంటే ఏదో ఒక ఆలంబనం ఉండాలి కాబట్టి ఆ పరమాత్మాన్ని పట్టుకోవడం సంభవం కాదు కదా మరి ఎలాగా అని అందుకోసమని శ్రద్ధాభక్తిభ్యాం భావ విశేషేణ ఓంకారే ఓంకార అని ఉంటుంది అది ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకోవద్దు మీరు సంధి మీరు ఓంకారే అని దిద్దుకుంటే తప్పేం కాదు కానీ సంధి అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు ఓకే ఎందుకంటే ఇది ఏదో ప్రింటింగ్ మిస్టేక్ ఉందని ఎవరు అంటుంటే ప్రింటింగ్ మిస్టేక్ కాదు అది సంధ్యం సంస్కృతంలో సుంధ కదా సో ఈ కారణం చేత గ్రహీతం ఇది గ్రహీతున్న శక్యతే ఇది దాన్ని పట్టుకునేటే శక్యం కాదు కనుక చిరుత ఏం చేస్తుందంటే మనకి ఒక యాంకర్ని ఇస్తుంది మిమ్మల్ని మీరు యాంకర్ కల్పించుకోవాలంటే మీరేమో పిచ్చి పిచ్చి యాంకర్ని పట్టుకొస్తుంది రోజుకు కొత్త కొత్త యాంకర్ పట్టుకొస్తారు దేవుణ్ణి ఆరాధించడానికి ఏదేదో యాంకర్ పట్టుకొస్తాడు ఇప్పుడు వాళ్ళ దొడ్లో ఒక కుక్క గొడుగు ఆ కుక్క మామూలుగా గొడుగులాగా ఉంటే ఏ గొడవలో దాన్ని పట్టించుకునేవాడు కాదు అది ఫర్ సమ్ రీజన్ అది కొంచెం డిస్టార్టెడ్ షేప్లో వచ్చి ఆ గొడుగు ఇలా నొక్కుని విఘ్నేశ్వరుడు తోల్లా కనపడింది దాంతో చుట్టూ గూడు కట్టి దేవుడు కుట్టాడు ఇక్కడ దేవుడు వచ్చాడు అంటూ వాడు పూజ కాబట్టి వీడికి వీడు ఫ్రీడమ్ ఇచ్చేస్తే వీడు ఏవేవో యాంకర్లు పెడతాడు ఒక్క గొడుగు యాంకరు ఇది నేను ఇంటర్నెట్లో చూశాను అది ఇంటర్నెట్లో పెట్టేశాడు ఎవడో ఫోటో తీసి యూట్యూబ్ వీడియోలో పెట్టేశాడు అందరూ అదిగో గణేష్ మహారాజు ఆవిర్భవించాడు ఇదే ఇలాగా దట్ బికమ్స్ ద రిలీజియన్ బికమ్స్ ఫ్రివలస్ అంటే అది సిల్లీగా తయారవుతుంది అలా ఉండకూడదు అలాగే ఒక కొబ్బరి మట్ట కొబ్బరి మట్ట అది కూడా విఘ్నేశ్వరుడి షేప్లో వచ్చింది అని ఇంకో హోడేలో పెట్టాడు ఇది ఎలా ఉంటుందంటే గణేష్ మహారాజు పాలు తాగాడు ఉంటుంది అలాగా కంగారు పడిపోయి అలా చేయకూడదు తప్పది కాబట్టి జనులు ఇలాంటి వివ చేస్తూ ఉంటారు అవి యాంకర్స్ కింద పనికి రావడం అలాగే మీరేవి చేయకండి మహర్షులు ఒక ఒక శబ్దాన్ని మీకు ఇస్తున్నారు ఈ యాంకర్ని మీరు తీసుకోండి మీరు మీ తెలివిచాటలు ఉపయోగించి మీ సొంత సొంత యాంకర్ను పెట్టద్దు యూ టేక్ దిస్ ఆలం అది ఏమిటి అంటే ఓంకారము ఓంకారమే పరమాత్మని కాదు ఓంకారము పరమాత్మను రీచ్ అవ్వటానికి ఆలంబనం యాంకర్ యాంకర్ అంటారు ఒక ఆధారం దాన్ని పట్టుకుని మీరు పరమేశ్వరుని రీచ్ కావచ్చు దాన్ని పట్టుకుంటే సరిపడుతుంది అదే ఉండటంలో కూడా ప్రణవో ధనుశరో హయాత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అప్రమత్తైన మేధ్యం శరవత్తన్మయోభమే తన్యం కాబట్టి ఓంకారమే ధనుస్సు దాని మీద వీడి యొక్క వ్యక్తిత్వాన్ని బాణం చేసి ఆ ఓంకారంలో పెట్టు నీ వ్యక్తిత్వాన్ని తీసుకెళ్ళి పెడితే నీ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం వెళ్ళి బ్రహ్మలో కలిసిపోతుంది ఎంత బాయ్య పెరగదు సో ఆ విధంగా ఓంకారమును ఒక ఆలంబనంగా మనకి శృతిస్తోంది ఆరోపిస్తోంది ఓంకారమునందు పరమాత్మను ఆరోపిస్తోంది ఓంకారమే కంపురాణం పరమాత్మ ఆకాశ పరమాత్మా ఆకాశము ఓంకారమే అలా ఆరోపించాలి ఆరోపిస్తే మీకు దానికి మీరు ఉపాసన చేయగలుగుతారు ఉపాసన చేయడం అంటే దాన్ని ప్రేమతో అధ్యాసం చేయగలుగుతారు అధ్యాసం చేస్తే యోయది ఛతి తస్యత మీరు సగుణము భేదము కావాలనుకుంటే అది చేసుకోవచ్చు లేక మీకు నిర్గుణము అభేదము రూపముగా తెలుసుకోవాలనుకుంటే కూడా అదే ఉపయోగపడుతుంది అని ఆరోపిస్తుంది ఎప్పుడు కూడా ఆరోపమనేది శ్రద్ధామూలకంగా ఉంటుంది ఆరోపం శ్రద్ధామూలకం సో భక్తి శ్రద్ధైక మూలా అనే శ్లోకం అఖణానందజీ రాసిన శ్లోకం సో ఇక్కడి నుంచి వచ్చింది ఓ సో ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారు శివ విష్ణు యొక్క సాలగ్రామాన్ని పూజ చేస్తున్నారు శివలింగాన్ని పూజ అక్కడ మీరు చేస్తున్నది ఏమిటంటే ఆరోపం దాని ఎందు ఆ పరమాత్మన ఆరోపిస్తున్నారు అలా ఆరోపించడం అనేది అదేదో గా చేసేది కాదు అది దాంట్లో కొంత ప్రేమ భక్తి కొంత ఫెయిత్ కూడా దానికి జత చేసుకుని దాన్ని శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధతో ఆరోపణ చేయాలి అలా ఆరోపణ చేసినప్పుడే అది ఆ ఉపాసన సంభవం అవుతుంది మీరు ఆరోపణ కనుక శ్రద్ధతో చేయకపోతే అది సంభవం కాదు కాబట్టి ఓం అంటే ఏమండి ఓంలో ఏముందండి ఉడికే ఓం అన్నమే కదా బోయిలు పలకి మూసేపుడు ఓం ఓం అంటారు అలాగా ఓం ఓం ఏముందండి అంటే ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఇప్పుడు ఒక ఆయన శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు ఇంకేమై జాతక అర్థం చూసుకోండి ఏదో అలా అయిపోయిందని కంగారు పడద్దు అభిషేకం చేసుకుంటే ఒకడు వచ్చాడు నాస్తి కూడా వచ్చాడు నాశిగులు ఉంటారు కదా హీ మీ నాట్ బిలీవ్ ఐ షుడ్ హీ బిలీవ్ నేను బిలీవ్ చేసేది అతను ఎందుకు బిలీవ్ చేయాలి హీ యాజ్ ఎ రైట్ టు హీస్ నాన్ బిలీవ్ యాజ్ మచ్ యాజ్ వీ హ్యావ్ ఎ రైట్ టు అవర్ బిలీవ్ సో అతను బిలీవ్ చేయలేదు ఏమిట్రా దాన్ని ఎలా నీళ్లు పోస్తున్నాడు రాతి మీద నీళ్లు పోస్తున్నాడు నేను రాతి మీద నీళ్లు పోయట్లేదురా శివుడికి అభిషేకం చేస్తున్నాను అంటే ఎడుగా శివుడు ఎగురు అంటే వాడు ఏం చేశాడంటే ఆ లింగం తీసుకుని సుట్టు ఎలా కొట్టాడు అది రెండు ముక్కలు ఏది శివుడు అయితే వీడు చెప్పాడు వీడు కరెక్ట్ సమాధానం చెప్పాడు వీడు చెప్పాడు ఒక వ్యధిమోహం శివుడు అక్కడ లేడు రా ఇక్కడ ఉన్నాడని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉండాలి శివుడు అక్కడ ఉండడం కాదు అని సంహౌ ది టెంపుల్ కాంటెక్స్ట్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది అది టెంపుల్ కాంటెక్స్ట్లో ఇట్ ఈజ్ యాస్డో ఇక్కడ ఉన్నా లేకపోయినా దేవుడు అక్కడ ఉన్నాడు అన్న విధంగా కనుక మీరు ప్రజెంట్ చేస్తే మీరు సరే అదనవాడు ఏమో అండవు ఎందుకంటే ఇట్స్ హోలీ కావు అప్పుడు ఒకటి క్వశ్చన్స్ ఇట్లా దండం పెట్టు దండం పెట్టుకున్నాం ఎవరిదాన్ని వాడిపోతాడు వై టు డిస్టర్బ్ పీపుల్ అని మాట్లాడరు అంచేతనం ఎవరిదాన్ని వాడిపోతారు కానీ ఎవడో ఒకళ్ళు వేస్తుంది క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేస్తే సమాధానాలు ఉండవు అంచేతనం ఏమిటంటే టెంపుల్ సిస్టంలో టెంపుల్ ఆ దేవాలయంలో విగ్రహంలో దేవుడు ఉంటాడు ఎప్పుడు మీ హృదయంలో ఉంటే ఉంటాడు మీ హృదయంలో దేవుడు ఉంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు మీ హృదయంలో లేకపోతే దేవాలయంలో దేవుడు ఉంటాడు ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఉంటారు ఆర్కిటెక్చరా లేకపోతే ఈ శిల్పశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు వాడి ఆర్కియాలజిస్టులు వీళ్ళు ఉంటారు వాడికి ఏదైనా విగ్రహం కనబడితే ఇది చోళా పీరియడా పాండ్యా పీరియడా ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాలం ఏమిటంటాడు అనే కానీ రాముడా కృష్ణుడా భూదండం పెడదామని వాడు అనుకోడు ఎందుకంటే వాడి ట్రైనింగ్ అలా ఉండదు కాబట్టి భావనను బట్టి దేవుడు ఉంటాడు తప్పి తప్పించి అక్కడ మీ భావనతో సంబంధం లేకుండా దేవుడు ఉండడు సర్వము భావనని బట్టి ఉంటుంది అంతా భావనే మామూలు జగత్తు కూడా భావనే భావనని బట్టి ఉంటుంది కాబట్టి ఓంకారమునందు మీరు ఆ పరమాత్మని ఆరోపిస్తారు అంటే యూ డిసైడ్ టు సీ పరమాత్మ ఇన్ దట్ ఓమ్ ఆ డెసిషన్ మీరు తీసుకుంటారు ఆ డెసిషన్ అంటే అదేదో బుద్ధికి ఇంటలెక్ట్కి సంబంధించిన యాక్ట్ కాదు అది ఒక ప్రేమతో శ్రద్ధ భక్తి శ్రద్ధ అంటే ఇన్థూసియాసం అనర్థం ఒక ఉత్సాహం దాన్ని ఆ విధంగా అభ్యాసం చేయటానికి మీకు నిండైన ఉత్సాహము గలదు ఆ ఉత్సాహంలో కొంత ఫెయిట్ ఎలిమెంట్ కూడా ఉంటుంది సో సబ్జెక్ట్ టు రియలైజేషన్ భవిష్యత్తులో మీరు రియలైజ్ చేయబోతారు బట్ ద వెరీ ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి శ్రద్ధ అవసరం శ్రద్ధ లేనదే ఫస్ట్ స్టెప్ నడవదు ఫస్ట్ స్టెప్కి శ్రద్ధ కావాలి మీరు ఒకసారి ఫస్ట్ స్టెప్ చేసి ఫస్ట్ స్టెప్ తీసుకుని ఆ ఓంకారాన్ని కనుక భావన చేసినట్లయితే ఇంకా ఆ తర్వాత శ్రద్ధ కర్ల అంటే శ్రద్ధకి ఇంపార్టెన్స్ కాదు ఎందుకంటే ఆ తర్వాత మీ అనుభవమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది మీ అనుభవము మీకు కలిగినటువంటి ఆ ప్రసన్నత ప్రసిద్ధత అన్నారు ఆ ప్రసన్నత దట్ విల్ గివ్ యు ఎనర్జీ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ కానీ ఫస్ట్ స్టెప్కి ఆ ఎనర్జీ ఉండదు అనుభవాన్నించి వచ్చే ఎనర్జీ ఫస్ట్ స్టెప్కి ఉండదు ఇది ఎలాగంటే ముందు ఇప్పుడు ఏది ముందు అనేటువంటి ఒక సెల్ఫ్ డిఫీటింగ్ లాజిక్లో పడిపోతుంది అలా పడిపోకూడదు ముందు విత్త ముందు చెత్తా అన్నట్టుగా ముందు భక్త ముందు అనుభవమా అలాగే ముందు శ్రద్ధగా ముందు అనుభవమా అనే దాంట్లో పడిపోకూడదు సో ఫస్ట్ స్టెప్ యూ హెవ్ టు టేక్ ఇట్ విత్ లవ్ అండ్ విత్ డివోషన్ శ్రద్ధ అంటే ఎంతూజియాసం ప్రేమ శ్రద్ధ భక్తి జ్ఞానం ఉత్సాహము ప్రేమ ఆ రెండు రెండింటితోటి టేక్ ది ఫస్ట్ స్టెప్ ఆ రెండింటిని ఆశ్రయంగా చేసుకుని ఓంకారం ముందు ఆ పరమాత్మను ఆరోపిస్తున్నారు కాబట్టి ఓంకార ధ్యానాన్ని ప్రేమగా చేయడం అభ్యాసం చేయాలి భక్తి అంటే ప్రేమానర్థం సో మనిషి ప్రేమని కనుక్కోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు ప్రేమని డిస్కవర్ చేయటం చాలా కష్టం ఇప్పుడు చిన్నపిల్లవాడికి మీరు చాక్లెట్ ఇచ్చి వంద రూపాయల నోట్ ఇచ్చారనుకోండి చాక్లెట్ వంద రూపాయల నోట్ ఇచ్చారనుకోండి ఏది తీసుకుంటాడు చాక్లెట్ తీసుకుంటాడు ఎందుకంటే చాక్లెట్ మీద ప్రేమ అతనికి అప్పటికే అనుభవానికి వచ్చింది ఈ వంద రూపాయల మీద ప్రేమ ఇంకా అనుభవానికి రాలేదు నేర్చుకుంటాడు స్లోగా నేర్చుకుంటాడు నేర్చుకుని వంద రూపాయలని ప్రేమించడం నేర్చుకుంటాడు అది ఇట్ విల్ టేక్ టైమ్ అప్పుడు ఈ చాక్లెట్ని వదిలిపెట్టి వంద రూపాయలే పట్టుకుంటాడు కాబట్టి ప్రేమ అన్నది స్లోలీ ఇటు గ్రోత్స్ అనమాట సో అలాగే మీరు ఓంకారంలో కూడా మీరు శ్రద్ధ భక్తి మీరు అది డే వన్ అయితే ఫస్ట్ ఎఫర్ట్లోనే మీకు ఆ ప్రేమ అంతా వచ్చేసేది మీరు గ్రాడ్యువల్గా ఆ భక్తితోటి ఉత్సాహంతో మొదలుపెట్టి ప్రేమ నేను ప్రేమిస్తున్నాను అనే ఆటో సజెషన్ దాని ప్రేమని తనలో తాను భావన చేసుకుంటూ అలాగ అభ్యాసం చేస్తుంటే తొందరలోనే మీకు దాని ఎందు ఒక ప్రేమ అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే ప్రసన్నత అనుభవానికి వచ్చిందో ఆ ప్రసన్నత బట్టుగా ప్రేమ కూడా అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీకు నేను నా ఒకటి చెప్తాను మీరు ఉంటారు ఒకటో ఆలోచించండి ఇప్పుడు కొన్ని పాటలు ఉంటాయి పాట తెలుగు సినిమా పాట అవ్వచ్చు పెద్ద సంగీతం అని కాదు నాకు సంగీతం లేదు నాకంత పరిచయం లేదు అంత శ్రద్ధ కూడా లేదు ఉన్నమాట చెప్పొద్దు నాకున్నదా ఏమిటంటే వినగానే కొంచెం మనస్సుకు ఉల్లాసంగా ఉంటే సరిపడదు లలిత సంగీతం వాడిని ఈ మాట కాస్త్రీయ సంగీతం నా వల్ల కాదు లలిత సంగీతం ఐ కెన్ మేనేజ్ మేనేజ్ అంటే ఎంజాయ్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్ సో తెలుగు పాట అనుకోండి ఓ ట్యూను ఓ పాట వస్తుంది అది ఫస్ట్ టైం విన్నప్పుడు మీకుది అది ఇట్ డజంట్ ఇన్వోక్ Anything special in you. Adho rondho sari vennte, here akadol enna tundra? Annen alipinchi, let me hear, annen, edo chenna opesanand attraction, adho unndun tundna antlo. Adho vena rondho sari vennte. Moodho sari vena paddra ppudu, you already developed a test for it. Eh, panta mandhi, adho download chesheskunye, a paathane, dintro, kare dintro, dantro, kare download cheshesh, ee downloadane maata, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కంప్యూటర్కి ముందు లేదు డౌన్లోడ్ అప్లోడ్ అనేవి న్యూ వర్డ్స్ క్రియేట్ అయ్యారు టెక్నాలజీతో పాటుగా అంతకుముందు డౌన్లోడ్ అనే మాట్లేదు డౌన్ ఉంది లోడ్ ఉంది కానీ డౌన్లోడ్ అనే సమాస పదా అంతకు లేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది వాట్ ఎవర్ సో వీళ్ళు దేంట్లోకి దాంట్లోకి డౌన్లోడ్ చేసి అది వింటూ ఉంటారు అదే అది విన్నప్పుడల్లా ఇట్ డ్రింక్స్ ఆట్ జాయిన్ యోర్ హార్ట్ అది ఎలా తయారైంది అలా ఎందుకైంది అంటే యూ హ్యావ్ ట్రైన్ యువర్ సెల్ఫ్ లైక్ దాట్ యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ లవ్ ఫర్ ఇట్ వెరీ ఫస్ట్ టైం మీకు అలాగ రాదు అది అది వస్తుంది దట్ లవ్ ఫర్ దట్ సాంగ్ అన్నది వస్తుంది అలాగే ఓంకారం అని చెప్తానే శ్రద్ధాభక్తి ఆ శ్రద్ధాభక్తులతోటి భావనాత్మకంగా మీరు ఓంకారాన్ని భా భావ విశేషం దాన్ని ఇంకా అంతకంటే ఏం చెప్తారు మీరు భావ విశేషం ఇట్స్ మన ఇట్స్ ఏ వెరీ పర్టికులర్ కైండ్ ఆఫ్ కాంటెంపులేషన్ భావ అంటే కాంటెంపులేటింగ్ అలా అహంకారాన్ని భావన చేయటం ఆ అనుభవం అనుభవం ఆ అనుభవంలో పరిచ్ఛేదాలు ఏముండవు అంటే దేశభావన ఉండదు అనుభవంలో దేశం ఉండదు ఇప్పుడు ఘటన ఉన్నారనుకోండి ఘటం అనగానే ఇక్కడ నా కళదు అంటూ దేశపూర్వకంగానే ఉంటుంది కాలం ఉంటుంది అదే అసలు ఆ అనుభవంలో కాలం ఉండదు భేద దృష్టి ఉండదు అభేద రూపంగానే ఉంటుంది తప్ప దాంట్లో ఖండితంగా ఉండదు అనుభవము అలాగంటే కొన్ని స్పెషల్ లక్షణాలు ఆ అనుభవానికి ఉన్నాయి గమనించి దాని ఒక ప్రేమను డెవలప్ చేసుకుని ఆ విధంగా మీరు ఓంకారాన్ని ధ్యానం చేయాలి అదే అభిప్రాయం అంతేకాని ఓమ్ ఈజ్ ఐడెంటికల్ విత్ పరమాత్మ అని కాదు ఓమ్ ఈజ్ ఓన్లీ అౌండ్ ఇట్ ఈస్ ఎ సౌండ్ సింబల్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ సౌండ్ సింబల్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సింబల్ ఇట్ ఈస్ అన్ యాంకర్ అండ్ ఇట్ కెన్ రియల్లీ రియల్లీ లాంచ్ యూ ఇన్ టు దట్ రియాలిటీ అనే అభిప్రాయం విష్ణువంగాంకిత శిలాదిప్రతిమాయా విష్ణుము లోకే ఏవం లోకంలో ఉంది ఈ పద్ధతి విష్ణువు యొక్క అంగములను అక్కడ వీడు చిహ్నంగా చేస్తాడు అంకితము అంటే చిహ్నముగా చేయబడినది అక్కడ ముక్కు పెడతాడు ఆ ఆ ముక్కు విష్ణువు యొక్క ముక్కు నాలుగు చేతులు పెడతాడు ఇది విష్ణువు యొక్క చేతులు అంటాడు ఆ విధంగా విష్ణువుకి ఏ అంగాలు ఉన్నాయో అంగాలన్నీ ఈ శివకి పెడతాడు ఈ రాతికి పెడతాడు పెట్టి ఆ రాతి ఎందు దాన్ని చూడగానే రాతి బొమ్మ అవుతుంది అంగాలు పెడితే బొమ్మ అవుతుంది మరి ఆ బొమ్మను చూడగానే విష్ణువు భావన వీడి హృదయానికి వస్తుంది అడుగో విష్ణువు అంటాడు డోలోత్సవం అంటాడు డోలాయామం అంటూ ఏదో పాట కూడా పెడతాడు సో డోలోత్సవం అంటాడు ఓ విగ్రహం తీసుకొచ్చి ఆ డోలా డోలా అంటే ఉయ్యాల ఉయ్యాల అయ్యి ఉంటుంది దాంట్లో పెట్టి దాన్ని ఇటు ఊపుతాయి ఇట్ విచ్ ఈస్ ఫైల్ భావాన్ని బట్టి ఫైల్ మీకు ఆ భావం జాత కాకపోతే దీని ఎవరు ప్రాబ్లం అది జాత అయిన వాళ్ళు రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కొని అక్కడ కూర్చుంటారు అక్కడ పురుష సూక్తం ఏదో చెప్తారు ఏం చెప్పినా ఇంకా ఈ తిప్పి తిప్పి తిప్పి ఇవే చెప్తారు ఈ ఎవరూ ఉన్నాయి వాటిలో ఏదో ఒకటి చెప్పాలి పురుష సూక్తమో నారాయణ ఏదో సూక్తం చెప్పాలి ఇటు వచ్చి డోలోత్సవంలో డోల మెల్లగా తిప్పుతారు కాబట్టి ఆ పురుష సూక్తం కూడా చాలా మెల్లగా చెప్తారు మంత్రం చెప్పేప్పుడు బాగా వేగంగా చెప్పకూడదు హస్తే రుద్రం యోగుతో రిశ్రమహంస్తే సుధన్ అనే అంటే అలాగా ఏమాట కూడా స్పష్టం లేకుండా చెప్పకూడదు అట్ ది సేమ్ టైం టూ స్లో అసలు సంహిత అనేది సంహిత అంటే కలిసి ఉండడం దానికి కంటిన్యూటీకి కూడా నష్టం వచ్చే విధంగా అంత స్లోగా చెప్పకూడదు అలా ఇది తప్పే అది తప్పే ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు ఈ డోలోత్సవంలో వాళ్ళు ఎలా ఎప్పుడైనా తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను అడగక్కర్లేదు ఎవరినైనా పండితున్న వాడిని సలహా చేయొద్దండి సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత అలా చెప్పాలి అలా చెప్పరు హ్రీ రష ఎజిద్ది వేట్లుస్తే తప్పదు సంహిత లేదు దాంట్లో అలా చెప్పకూడదు కొంచెం అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీలో ఎవరైనా వాళ్ళకి చెప్పి దాన్ని సరిచేయిస్తారేమోనని చెప్తా అలా అది ఈ డజెంట్ గో వెల్ విత్ ఉపనిషత్తు అండి అన్నమాట విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అంటే అర్థం మీ హృదయంలో ఉండే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే అంతా మీ హృదయంలోనే ఉంటుంది కాబట్టి విగ్రహానికి ఒక్కటే ఈ సకల జగత్తు మీ ఏందే ఉంటుందంటుంటే విగ్రహానికి ఒక్కదానికి సమస్య ఉంది యదయం ఆత్మ ఇదగం సర్వం యదయం ఆత్మ ఈ ఆత్మ ఏదైతే కలదో ఈ సర్వము ఆత్మయే ఒక విగ్రహం ఏం వచ్చిన అన్నీ ఆత్మయే ఆత్మ కంటే భిన్నంగా ఏది సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు విష్ణువు లేడు శివుడు లేడు ఎవ్వరు లేడు ఆత్మకంటే భిన్నంగా అంత ఆత్మయే విగ్రహం కూడా అత్యధిక అయితే దేవాలయము ప్రాణప్రతిష్ట అంటే అక్కడ ఈ విషన్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అంచేతనే వేదాంతంలో బాగా పరినిష్ఠితులైనటువంటి వాళ్ళు పెద్ద టెంపుల్ మీద పెద్దంత పట్టుదల ఉండదు ఉదాహరణకి మా నాయన గారు మేము మేము పుట్టి పెరిగిన గ్రామంలో ఓ టెంపుల్ ఉంది ఆయన ఆ గ్రామంలో ఆ టెంపుల్కి మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళి ఉంటారు మొత్తం జీవితం మొత్తంలో అంతకంటే రోజు లేని టెంపుల్కి వెళ్ళారు కుంపల సుబ్రహస్ గారు టెంపుల్కి రెండు మూడు సార్లు ఎప్పుడో అరుదుగా వెళ్ళడమే వాళ్ళు వచ్చారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మర్యాదలో కూడా తీసుకెళ్తారు ఎందుకంటే ఎప్పుడూ టెంపుల్కి రాదు టైం ఉండదు వీళ్ళకి టెంపుల్కి వెళ్ళడానికి సంధ్యావందనాది నిత్యకర్మ ఎరగని వాడికి టెంపుల్ కానీ నిత్యకర్మానుష్ఠాన పరుడికి టెంపుల్ ఏమిటి వాడు హృదయమే టెంపుల్ మీరు ఓంకార అభ్యాసం చేసుకోవటానికి మీరు ఉదయము సాయంకాలము మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే యూ డిస్కవర్ లవ్ ఫర్ ఇట్ దెన్ మీరు తీర్థయాత్రలో అవి చేసుకో మీరు చోట కూర్చుని దాన్ని ధ్యానం చేసుకుని వీళ్ళు క్యూలో నిలబడతారా లేకపోతే ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తారా వాటి వెళ్ళుడు సో అలాగా దే ఈజ్ ఆల్వేజ్ ఎ లెవెల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇది అక్కడికి పూర్తయింది ఏమిటి ఓం ఖమ్ బ్రహ్మ ఖమ్ పురాణం అంతవరకు పూర్తయిపోయింది ఏమండి ఇప్పుడు ఈ పురాణం పరమాత్మ నిర్గుణ అద్వయ పరమాత్మ ఖమ్ ఖం బ్రహ్మ అన్నదానికి అర్థము అని మనం చూసాం అయితే కౌరవ్యాయణి పుత్ర అని ఒక ఆయన మహర్షి ఆయన కౌరవ్యాయణి అనే అమ్మగారి కొడుకు పూర్వం తల్లి పేరు పెట్టుకునేవారు తల్లి పేరుతోటి దేవర్ణో వేదిక కూడా ఇప్పుడు ఐతరే లోపనిషత్తుందనుకోండి ఎవరు ఏ ఋషి ఐతరేయ ఇతరాయా అపత్యం ఇతరా అని ఒక అమ్మగారు ఉండేవారు ఆమె కొడుకు ఇతర సో ఆమె కొడుకు అయితే కనుక ఇప్పుడు శ్రీరాముడు కౌసల్యానందన అని అంటారు దేవకీనందన యశోదానందన ఇవన్నీ కృష్ణు యొక్క పేరు అలాగే ఈ కౌరం వ్యాయణి పుత్ర ఆయన ఒక తల్లి పేరు మీద ఆ అమ్మగారి కొడుకు ఆయన అన్నాడు ఇలాగా పరమాత్మ అద్వై పరమాత్మ ఖం బ్రహ్మ అంటే పరమాత్మ ఓం అంటే కూడా అద్వైయ పరమాత్మ మీరు అలా తీసుకోవచ్చండి మేమేం కాదాము బట్ దర్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ వే టు డూ దాట్ హౌ హౌ వాయు రమ్ ఖమ్ అని చెప్పాడు సో వాయు ఇది ఎలాగంటే ఇటువంటి వివరణలన్నీ కూడా మామూలుగా ఇది అవ్యాకృతము కొన్ని టెర్మినాలజీ ఉంది ఆ టెర్మినాలజీ చెప్పేస్తే అయిపోతుంది పాఠం అయిపోతుంది కానీ ఆ టెర్మినాలజీయే మిగులుతుంది దాంట్లో వచ్చి ఇది ఏముంటుంది కాబట్టి అలా కాదు దాన్ని దాన్ని అధ్యాత్మానికి అన్వయించి కనుక మీరు చూసినట్లయితే ఆ టెర్మినాలజీలో ఉన్నటువంటి స్పిరిట్ మీకు అర్థమవుతుంది నేను మీకు అధ్యాత్మంలో అన్వయించే ఎప్పుడో చూడండి అధ్యాత్మం అంటే తనకి తాను ఇప్పుడు నైవేద్యం ఉందనుకోండి నైవేద్యం సమర్పయామే అంటే అదే నైవేద్యం అన్నది శ్రద్ధగా చేయాలమ్మా దాన్ని మంచిగా రుచిగా చేయాలి ఎందుకంటే తర్వాత నువ్వు తింటే నీకు చక్కటి రసభ రసానుభవం కలగాలి అలా చేయాలి సుమహ అంటే అహో అలాగా చక్కగా అర్థమవుతుంది ఎప్పుడూ కూడా అధ్యాత్మానికి కనెక్షన్ ఇచ్చి చెప్తే అన్నీ తెలుస్తాయి అర్థమైందండి అధ్యాత్మానికి చెప్పాలి ఇప్పుడు నేను ఒకటి చెప్తా చూడండి మీకు తెలిసిందో లేదో చెప్పండి నాకు నిర్గుణ పరబ్రహ్మ ఉన్నాడు ఏమన్నా ఉన్నాడు అంటే మళ్ళీ మేళ్ళు జెండరు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏదో భాష భాష మాట్లాడితే అలాగే ఉంటుంది పరబ్రహ్మ ఉన్నాడు ఈ పరబ్రహ్మ సృష్టి చేయాలనుకున్నాడు ఉన్నాడుగా ఉండొచ్చుగా ఉన్నవా ఉన్నాడు అలా ఉండొచ్చుగా అనుకోవడం ఎందుకు శోకామయత అనుకున్నాడు కామన వచ్చిందంటే ఇంకా ఉన్నాడు అన్న స్థితి పోయింది అప్పుడే అప్పుడే మూమెంట్ వచ్చేసిందిగా ఉన్నాడు అంటే సత్ అఖండమైన సత్ ఆ అఖండమైన సత్తులో ఓ కోరిక బయలుదేరింది కోరిక అంటే మాయే అదే అది శోకామయత అంటే ఇంకిప్పుడు ఆయన సగ నిర్గుణ పరబ్రహ్మ కాదు ఆయన పరబ్రహ్మ అవునా ఎలా ఉందా ఈ మాయాశక్తి అవచ్ఛిన్నమైన పరబ్రహ్మకే మనం ఈశ్వరుడు అని పేరు ఆ ఈశ్వరుడు ఆయనకి రెండు ఆవిర్భవించే ఆయన నుండి ఆ కోరిక పుట్టగానే రెండు బయలుదేరాయి ఏమిటి సంకల్పశక్తి బుద్ధి కోరిక మీకు కోరిక పుట్టిందనుకోండి అప్పుడు ఆ కోరిక పుట్టిన వెంటనే మీకేమొస్తాయి ఆ కోరిక తీర్చుకునే ఉపాయం ఒకప్పుడే క్యాల్కులేషన్స్ అన్ని మొదలు కూర్చోరు లేచి నలబడి ప్యాంటు షర్ట్లు వేసేసుకుని జేబులో పరచు పెట్టుకుని కారులో లేకపోతే మోటార్ సైకిల్లో వేసి బయలుదేరారు అంటే ఏవైంది అక్కడికి బుద్ధి ప్రాణము రెండు కూడా వచ్చేసాయి కదా కోరిక తీరాలంటే విజ్ఞానము ప్రాణము ఉండాలి లేకపోతే కోరిక ఎలా విజ్ఞానం ఉండాలి ప్రాణం ఉండాలి ఇప్పుడు మెర్సీడియస్ బెంజ్ కాదు కావాలి కోరిక పుట్టింది వెంటనే వీళ్ళు లోన్ ఇస్తారా ఎంత లోన్ ఇస్తారు జీరో ఫైనాన్సా వన్ పర్సెంట్ ఫైనాన్సా ఇదంతా విజ్ఞానం ఎవరిని ఫోన్ చేసేసి వాడిని కాంటాక్ట్ చేసి వీడిని కాంటాక్ట్ చేసి పది చోట్లకు వెళ్ళి చూసి ఏది మనకి బాగా వస్తుంది అని పరుగులు తెస్తాడు కదా అదేమిటి ప్రాణం కాబట్టి ఒకసారి మీరు పొద్దున్న లేచి ఉన్నాను కోరిక కోరిక వెంటనే ఏమవుస్తుంది విజ్ఞానము ప్రాణం ఇప్పుడు ఈ ఉన్న ఉన్న పరబ్రహ్మ ఉన్నాడు అది పరబ్రహ్మ ఓకే శోకామయత మాయాశక్తి జత కూడింది అప్పుడే ఇప్పుడే మాయలో పడిపోయాడు ఆయనే ఏమంటే మాయాశక్తి జత కూడింది ఇప్పుడు పేరు పెడతారు దానికి ఆ మాయాశక్తి ఇంకా పరబ్రహ్మ కాదు శబలం అన్నారు అప్పుడే కొంత కలరింగ్ వచ్చేసింది ఏమంటే ఆ శబల బ్రహ్మకి పేరేమంటే ఈశ్వర అని పేరు మాయాశక్తి చవత్సంగం బ్రహ్మ ఈశ్వర అని ఒక టెక్నికల్ నేను ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఇంకే ఈశ్వరుడుగా ఉండడు ఇప్పుడు విజ్ఞానశక్తి ప్రాణశక్తిలోకి పడిపోతాడు పడిపోతాడు కదా ఆ విజ్ఞాన ఈశ్వరుడుగా ఉండడు ఇంకెప్పుడు విజ్ఞానశక్తి ప్రాణశక్తి సమాహార స్వరూపుడు మీరు కోరిక పుడితే ఏం చేస్తారండి రోడ్డు మీద పడతారంటే మీరు విజ్ఞానశక్తి ప్రాణశక్తి అప్పుడే యాక్షన్లో పడిపోయారు కదా అలాగే ఆ ఈశ్వరుడు కూడా క్రియాశక్తి విజ్ఞానశక్తి సమాహార స్వరూపుడు అవుతాడు ఆయనకే ఆ క్రియాశక్తి విజ్ఞానశక్తి సమాహార స్వరూపుడు ఆ పదమార్థమైంది కదండి ఆయనకే కొన్ని పేర్లు ఉన్నాయి ఉపనిషత్తుల్లో ఆ పేర్లు వినగానే మీకు అది గుర్తుకు రావాలి ఒక పేరు ప్రసిద్ధమైనది హిరణ్య గర్భుడు ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి నుంచే సృష్టి అంతా వస్తుంది ఎందుకంటే సృష్టి చేయాలని కదా కోరిక శోకామయత బహుశాం ప్రజా ఏ ఏతి కాబట్టి ఆయనకే హిరణ్య గర్భుడు అనిపడు ఏమంటే ఇది ఉపనిషత్ పరిభాష ఈ రోజుల్లో ఏమైపోయిందంటే పురాణ పరిభాష వచ్చేసింది పురాణ పరిభాషలో తత్వం తక్కువ డివిజన్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత పురాణ పరిభాషని ఆ పురాణాలకి వీళ్ళకు వీళ్ళకి కాకమ్మ కథలన్నీ కల్పించి పురాణాల్లో చొప్పించేసి ఆ పురాణ సాహిత్యాన్ని కకావికలు చేసి పెట్టారు కాబట్టి ఇది ఇది యథార్థంగా రాసింది ఇప్పుడు రాసింది అప్పుడు రాసింది అలాగేమీ ఉండవు వేదవ్యాసుడు రాసేదంటారు అన్ని వేదవ్యాసుడే రాసేదంటారు అన్ని వ్యాసుడనే ఆయన ఒక పదవి అది ఇట్స్ టైటిల్ తప్ప ఇది ఒక పొజిషన్ తప్ప ఒక మనిషి పేరు కాదు స్వామి అఘణానందజీ అన్నారు నాకు ఆశ్చర్యం వస్తుంది ఇప్పటికీ నేను హైలైట్ చేసి పెట్టాను ఆ పుస్తకంలో కాళికా పురాణాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం రచించినావు అని చెప్పారు ఆయన హీ హ్యాస్ డగప్ సమ్ ఎవిడెన్స్ అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ వన్ హండ్రెడ్ అండ్ భవిష్య పురాణంలో నిర్ణయం ఉన్నటిదాకా శ్లోకాలు యాడ్ చేసుకునే ఉన్నారు